ఇక్కడ ఓ మహాత్ములు అన్నారు చూడు నువ్వు పుట్టేవా లేదా నువ్వు నిర్ధారణ చే నువ్వు నాకు చెప్పు కానీ చెప్పే ముందు నువ్వు ఒకటి ఆలోచించుకో నేను పుట్టలేదు అంటే నువ్వు అమర ఆత్మస్వరూపుడుగా ఉంటావు కానీ నేను పుట్టాను అంటే మటుకు నువ్వు చార్వాకుడు అయిపోతావు చార్వాకుడు అంటే ఎవరు దేహమే ఆత్మ అన్నవాడు చార్వాకుడు ఏమండే కాబట్టి పుట్టేను అని ఎవడంటాడో వాడు చార్వాకుడు అవుతాడు ఇప్పుడు చెప్పువాయను నువ్వు పుట్టేవా లేదా ఇప్పుడు చెప్పు నువ్వు యూ రిప్లై ఇది సిద్ధాంతంలో ఉండే గాధశీలత అలా ఉంటుంది నువ్వు చూస్ నేను చార్వాకుణ్ణి నాస్తికుడను ఎందుకంటే దేహాభిమానము దేహమే ఆత్మ అనేది నాస్తిక సిద్ధాంతం అది ఏ నేను పుట్టాను పుట్టానంటే ఏది పుట్టింది దేహం కదా పుట్టింది అంటే నేనే దేహము కదా కాబట్టి నేను పుట్టాను అంటే నేను చర్వాకూడను బీ బోల్డ్ ఇనఫ్ టు సే దాట్ లేదంటావు నేను పుట్టలేదు నాకు పుట్టుకలేదు నేను అమరా ఆత్మస్వరూపుడను ఇది చూసి పెట్టింది ఇటు అంతేగాని ఓవైపున పుట్టాను పుట్టాను పుట్టాను అంటూ ఉన్నాం మళ్ళీ నేనేమో ఆత్మ ఆత్మ ఎలా కుదురుతుంది అది కాబట్టి గౌడపాదాచారులు ఒప్పుకోరు ఈ రకమైన కల్తీ వ్యాపారం ఆయన ఒప్పుకోడు నువ్వు యూ చూస్ కరెక్ట్ కాబట్టి ఆ ఆత్మస్వరూపమునకు పుట్టుక లేదు ఆత్మ గురించి నువ్వు చెప్తున్నారు జగత్తు కదా అంటే జగత్తుకే ఆత్మకి రెండు పేరలగా నడుస్తూ ఉంటాయి కదా అది తర్వాత ఎవడైతే జగత్తు పుట్టిందనుకుంటాడో వాడికి ఆ జగత్తు సత్యం అవుతుంది జగత్తు సత్యమైన వాడు మనస్సులో బెంగా భయాలతో బతుకుతుంది అలాగే నేను పుట్టాను అనుకున్నవాడు జీవన్ముక్తిని పొందడు జీవన్ముక్తి ఏం పొందుతాడు నేను పుట్టాను పుట్టాను అన్నవాడు నేను పుట్టాను అనుకున్నవాడు మరణ భయంతో వ్యాకులుడై జీవిస్తాడు కాబట్టి జాతి అంటే పుట్టుక జాతి అంటే పుట్టుకండి అది అంగీకారము కాదు అటు పరబ్రహ్మకి జాతి లేదు పుట్టుక లేదు అంటే పరమాత్మ నా యథార్థ స్వరూపానికి పుట్టుక కానీ परणा का मार का ले तत्माने अमृतमजम स्वभावत सन् मर्ताजे इपड़ो आरब्रह्म जगत् रूप अनेक अनेकमईं యథార్థంగానే అయిపోయింది తత్వత భిద్యమానే హీ ఎందుకు చేతనంటే ఎందువలనగా తత్వత భిద్యమానే యథార్థంగానే పరబ్రహ్మ అనేకముగా భేదమును పొందినది అన్నట్లయితే అప్పుడు ఏమైందనమాట ఈ పరబ్రహ్మ అమృతము అజము అద్వయముగానే ఉంటూనే దాని స్వరూపంలో మరణ ధర్మము వచ్చినది అమృతము మృతమైనది అజము జాతి గలదై పుట్టుక గలదైనది అద్వయము అనేకమైనది ఇంకా అది అజము అజముగాను మిగలలేదు అద్వయం అద్వయంగానూ మిగలలేదు అమృతము అమృతంగా మిగలలేదు ఇంకా నువ్వు పరబ్రహ్మని ఏమి అర్థం చేసుకున్నట్టు కాబట్టి పుట్టుక అనేది అంగీకారము కాదు యథా అగ్నిశీతాం ఇది ఎలా ఉందంటే ఇది అజము పుట్టింది అన్నది అగ్ని చల్లబడింది చల్లగా అయిపోయింది అగ్ని చల్లగా అవదు కాదండి మేము నీళ్లు పోసాము చల్లగా అయిపోయింది అది అగ్ని కాదు అది అగ్ని ఉంటు అగ్ని అంటేనే వేడిగానే ఉండేదాన్ని అగ్ని అంటారు కాబట్టి అగ్ని చల్లగా అయిపోయింది అంటే అంగీకారం అవుతుందా ఎవరికైనా చిన్నపిల్లలకి చెప్తే సరికి అబోాలనుకుంటారు తత్వం తెలుసుకున్నవాళ్ళు ఒప్పుకోరలాగా అగ్ని చల్లగా ఎందుకు అవుతుంది అవదు అలాగే అజము పుట్టినది యథార్థంగా పుట్టదు అమృతము మరణించినది యథార్థంగా మరణించడం అనేది అది ప్రసక్తి లేదు కాబట్టి అజాతివాదాన్ని చెప్తున్నారు జాతిని అంగీకరించరు అజాతి అంటే తచ్చానిష్టం స్వభావ వైపరీత్య గమనం సో తన స్వభావం అంటే స్వరూపము తన స్వరూపము విపరీతముగుట అంగీకారం కాదు ఇప్పుడు బంగారము నగ కింద మారేపటికి బంగారం కాకుండా పోయింది అంటే అది అది అంగీకారం కాదు సో పుట్టుకలేని పరబ్రహ్మ పుట్టినది అంటే అది స్వరూపంలో వైపరీత్యం విపరీతం అయిపోయింది అది అంగీకారం కాదు అంచేతనే మాయయా అనే పదాన్ని పెట్టుకుంటే సరిపడదు అంటే అజ్ఞానం చేత అలా భాషిస్తోంది తప్ప అదంతా కూడా మ్యాజిక్ షో లాంటిది తప్ప ఈ జగత్తు యథార్థంగా ఈ భేదములన్నీ ఉన్నాయి అని అనుకోరాదు ఇది నేను చెప్పిన పాడిన పాటే పాడుతున్నానని మీరు అనుకోద్దు శ్లోకం తర్వాత శ్లోకం భాష్యం చూసుకుంటూ వెళ్తాము అజాతవాదం మొత్తం అంతా కూడా అజాతవాదమే అద్వైత ప్రకరణం అంతా కూడా కాబట్టి కొంత రిపిటేషన్ ఉంటుంది బట్ ద పాయింట్ ఈజ్ ఇప్పుడు మనం ఒక జీవితాన్ని జీవిస్తూ ఉంటాం ఈ జీవితంలో ఏవో ఘటనలు అలా ఉంటాయి ఈ ఘటనలు సత్యం మనం కంగారు పడుతూ అయిపోయి బతుకుతూ ఉంటాం దాన్ని పరిశీలించాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం ఏమిటంటే ఆ జీవితం యొక్క స్థితిగతుల్ని గట్టిగా పరిశీలించాల్సిన సందర్భం ఈ కనపడే దృశ్య జగత్ అంతా కూడా యథార్థమేనా దాంట్లో ఉండే వాస్తవికత ఎంత నేను అనగానేమి నా స్వరూపమేమి అది తెలుసుకోవడం కోసం ఈ ప్రయత్నం అంతా కూడా ఓకే సర్వప్రమాణ విరోధాత్ ఇప్పుడు చూడండి పుట్టుకలేనిది పుట్టింది అంటే అది ఎలా ఉందంటే అగ్ని సల్లగా అయిపోయింది అనుంది ఉంది అన్నట్టుగా ఉంది ఇది సకల ప్రమాణ విరోధము అంటే ఒక వస్తువుని గురించి తెలుసుకునే పద్ధతి ఒకటి ఉంది చూసి తెలుసుకోవాలి బుద్ధితో ఆలోచించి విచారించి తెలుసుకోవాలి చూసేదానికి విరుద్ధమే విచారించేదానికి విరుద్ధమే అలాగా అంత విరుద్ధమైనటువంటి చేష్టలు విరుద్ధమైనటువంటి నిర్ణయములు ఇవి తత్వానికి విరుద్ధంగా ఉంటాయి తత్వానికి అంగీకారం కావు తత్వ విరుద్ధము అజమవ్యయమాత్మతత్వం మాయయ భిద్యతే నరమాత సో అజము అంటే పుట్టుక లేనిది అవ్యయము అంటే పరిణామము లేనిది ఎట్టి మార్పులు లేనిది అయినది ఆత్మతత్వం అది మనం తెలుసుకోవాలి మనం ఏమనుకుంటాము నేను పుట్టాను అనుకుంటాం నో అది ఆత్మతత్వం కాదది దేహాన్ని నేను అలా అనుకోవాలి అలాగే నేను మారిపోతున్నాను అని అనుకుంటాం నేను ఒకప్పుడు యౌ్వనంలో ఉండేవాడిని ఇప్పుడు ముసలివాణ్ణి అయిపోయాను అనే అంటే వ్యయం నా ఆయుర్దాయం అంతా క్షీణించిపోయింది క్షీణమైపోయింది అని వీడు అనుకుంటాడు అనుకుంటే వీడు దేహం అవుతాడు తప్ప అవ్యయ ఆత్మతత్వం ఎందుకు అవుతాడు కాబట్టి దేహంలో వచ్చే మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి అది క్షీణించినప్పుడు క్షీణిస్తూ ఉన్నప్పుడు ఉంటుంది అది దేహము యొక్క సమస్య కాదు నేను ఆత్మస్వరూపుడను నాకు క్షీణించుట అనేది లేదు అని వీడు తెలుసుకోవాలి కానీ వీడు నేను పుట్టేనని నేను క్షీణించిపోతున్నానని అనుకుంటాడు అలా ఎందుకు అనిపిస్తోంది వీడికి మాయ ఎవ కేవలము అజ్ఞానము చేత మాత్రమే అలా భాషిస్తోంది ఎవడైనా అనొచ్చు ఏమిటండి నేను పుట్టలేదంటారు నాలో మార్పులు లేవంటారు మా అనుభవం అలా లేదు భాగవతంలో ఏకాదశి స్కంధం చూస్తున్నాను నేను దాంట్లో పుట్టుక గురించి వీడు తెలిసినట్టు మాట్లాడతాడు కదా వీడికి ఏం తెలుసు పుట్టుక గురించి అని ప్రసంగం ఉంది ప్రసంగం ఉండి వీడు ఏమంటాడంటే ఇప్పుడు మరణం గురించి మాత్రం వీడికేం తెలుసు వీడికేం తెలీదు వీడు తండ్రి యొక్క మరణాన్ని చూసి నేను మరణించబోతాను అని వీడు అనుమానం చేస్తట్ట అలాగే వీడికో కొడుకు పుడతాడు ఆ కొడుకు పుట్టుకొని చూస్తాడు చూసి పుట్టుకొని చూస్తాడంటే అభిప్రాయం పుట్టాడు పుట్టాడని పది మంది అనుకుంటుంటే వీడు కూడా కోరస్లో జాయిన్ అవుతాడని అభిప్రాయం సో ఆ పుట్టుకకి వీడు సాక్షిని అనుకుంటాడు అనుకుని ఇదిగో ఇప్పుడు నా కొడుకు పుట్టాడు కనుక ఈ కొడుకు పుట్టినట్టుగానే నేను ఒకప్పుడు పుట్టుంటాను ఇది వీడి విచారం ఇంతే తప్ప ఇదేమి విశ్లేషణ చేసి విచారం చేసి తెలుసుకున్నదేం కాదు మీరు నిజంగా మీరు నిఖార్సుగా విచారం కనుక చేస్తే నేను పుట్టలేదు అని నిర్ణయం వస్తుంది మీరు విచారం చేయడానికి ఇష్టపడరు విచారం వద్దు మనకి మనం ఒక అజ్ఞానం ఈ చీకటిలోనే మనం ఉందామని నిశ్చయించుకుంటే దానికి ఎవడేం చేస్తాడు కాబట్టి విచారం చేస్తే పుట్టుక అనేది నిలబడదు అది ఆత్మస్వరూపం విషయంలో కాబట్టి అటువంటి ఆత్మతత్వము మాయయైవ భిద్యతే అజ్ఞానము చేతనే అనేకమైనట్టుగా భాషిస్తుంది తప్ప నా పరమార్థత కాబట్టి పరమాత్మ ఈ అనేకంగా నిజంగానే బ్రేక్ అయిపోయి అనేకమైపోయింది అనేటువంటి మాట లేదు దీనికి శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం చెప్పారు ఆ దృష్టాంతం కొంచెం ఓ మోస్తరుగా ఉంది వారు చెప్పారు ఈ దృష్ట్యా అంత అని ఒక సాధువు ఒక ఆయన ఆ సాధువు చాలా నిశ్చలంగా కాముగా పెదవి మెదపకుండా అలా ఉన్నాడు ఆయన అంటే శ్రీరామకృష్ణ గారు అడిగారు హే సాధువు ఎందుకు అంత నిశ్చలంగా ఉన్నావేమిటి అని అడిగారు ఆయన ఏం మాట్లాడలేదు అలా కళ్ళలో చూసి ఊరుకున్నారు ఈ లోపల ఆకాశంలో మేఘం వచ్చింది ఈ సాధువు ఆకాశం గెసి చూశాడు అంతవరకు నిర్మలంగా ఉన్న ఆకాశం మేఘాలతో నిండిపోయింది అంతవరకు గాలి లేకుండగా నిస్తబ్దంగా ఉన్నటువంటి వాతావరణంలో గాలి పెద్ద గాలి మొదలైంది అలాగే చెట్లు కదలిక లేకుండా నిలబడ్డ చెట్లు బాగా వేగంగా వీర్చడం ప్రారంభించే ఆకులు రాలిపోతున్నాయి మామిడికాయలు రాలిపోతున్నాయి పెద్ద హడావిడైపోతుంది అంతవరకు నిశ్తబ్ధంగా ఉన్న దుమ్మంతా లేచి బోళ్లతో దుమ్ము చెలరేగిపోతాం అది చూశాడు ఈ సాధువు చూసి ఈయన కూడా అంతవరకు లోపల నిశ్చలంగా ఉన్నాయన కండువా నడువుకు చుట్టి బయటకు వెళ్ళి ఈ లోపల వర్షం పడటం ప్రారంభించింది ఈయన కూడా డ్యాన్స్ చేస్తూ గట్టిగా నవ్వుతో కేకలు వేస్తూ డ్యాన్స్ చేయటం మొదలుపెట్టాడు ఈ లోపల ఇది మిడ్ సమ్మర్ షవర్ పెద్ద రెగ్యులర్ ఏం కాదు ఆ మేఘం ఒకటి గాలి ఆగిపోయింది వర్షం నాలుగు జినుకులు పడేదే ఆగిపోయింది దుమ్ము అణి అణగారిపోయింది ఏమీ లేదు పది నిమిషాల వేపటికి హెడావిడంతా తగ్గిపోయింది ఆయన కూడా మాట్లాడకుండా ఎల్లరంతా మానేసి లోపలికొచ్చి కూర్చుని కాముగా కూర్చుని ఉండిపోయింది అప్పుడు రామకృష్ణ గారు అడిగారు మీ ప్రవర్తన యొక్క అభిప్రాయం ఏమేది అంటే ఆ నిర్మలమైన ఆకాశంలో ఈ మేఘాలు దుమ్ము ధూళి గాలి వాన అన్నీ వచ్చి పోతాయి మళ్ళీ ఆకాశం ఆకాశంలాగే ఉంటుంది దాంట్లో మార్పులు చేర్పులు ఏముండవు నా స్వరూపము కూడా అట్టిది అని చెప్పాడే అది ఈ దృష్టాంతం శ్రీరామకృష్ణు వారు రాశారు ఆయన గాసిపిల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అలా ఉంది చవితి తెలుస్తుంది అలాగే ఆత్మతత్వము కూడా అట్టిదే ఇప్పుడు ఏదో బర్త్డే పార్టీ అంటారు బంధువులు వస్తారు హడావిడి చేస్తారు భోజనాలు చేస్తారు కొంతమందికి సంతోషిస్తారు కొంతమందికి ముక్కు మీద కోపం ఉంటుంది వీళ్ళు సరిగ్గా తీసుకోలేదని ఏదో ఏదో ఏదో అంటారు అందరూ ప్రశంసలు వేస్తారు మెళ్ళలో మాల వేస్తారు హడావిడి చేస్తారు లేచక్క పోతారు వచ్చి ఓం ఆయుర్ద ఆగ్నే హిషో జుషాణు అని తీసుకుంటారు వాళ్ళు లేచపోతారు మీరు శతమానం భవత శత పురుష వందేళ్లు బతుకుతారు వందేళ్లు బతకడం ఏమిటా వీడు ఆ కల్పమంతా కల్పాంతమైనా ఇంకా బతుకుండా ఇంకా జీవి జీవించే ఉంటాడు ఎందుకంటే వీడికి వినాశములైన ఆత్మస్వరూపుడు వందేళ్ళు బతకడం ఏమిటి సో కాబట్టి ఈ హడావిడంతా అయిపోతుంది ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ వీడు యథాప్రకారంగా ఉండిపోతాడు కాబట్టి ఆత్మస్వరూపము ఆకాశము వలె నిర్మలమైనది నిరవయవము ఎటువంటి మార్పులు చేర్పులు పుట్టడాలు నశించడాలు ఏమీ ఉండవు అలా నిశ్చలంగా ఉంటుంది ఆత్మతత్వం ఆ ప పరమాత్మ మీరు మనస్సు యొక్క చలనాన్ని కట్టి ఈ గాలి వీచడాలు అన్ని మేఘాలు అన్ని పోయినట్టుగా ఆ మనస్సు నిర్మల ఆత్మచైతన్యంగా మిగిలి ఉంటారు ఆత్మచైతన్యంలో మార్పులు అనేవి ఉండనే ఉండవు దానికి పుట్టుక కానీ మరొక మార్పు కానీ ఏది ఉండదు అది నిశ్చలంగా అలాగే ఉంటుంది తస్మాత్ నా పరమార్థ సత్ ద్వైతం కాబట్టి ఈ భేదమంతా కూడా అజ్ఞాన కల్పితం గనక అజ్ఞానము చేత అలా భేదం కనిపిస్తోంది అది యథార్థం కాదు ఆ కనిపిస్తున్న భేదాన్ని మేము ఎంజాయ్ చేస్తున్నాము అంటే తప్పేండి సినిమాకి వెళ్తాం అవన్నీ అక్కడ ఉంటాయి ఎవేవో కనిపిస్తాయి ఓ సినిమా చూశాను నేను ఆ సినిమాలో పదివేల ఆవుల్ని అంటే ఈ ఈ ఆవుల్ని ఆవుల మందల్ని తోలుకెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళు వెస్ట్లో పదివేల ఆవుల మందని వాడు కొన్ని వందల మైళ్ళు తోలుకుంటూ వెళ్తాడు ఓ సినిమాలో అదంతా చూస్తే వాడు చిత్రీకరించిన విధానం ఎలా ఉంటుందంటే నిజంగా మనమే ఆ సీన్లో ఉండి దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామా అన్నంత దృఢంగా అనిపిస్తుంది ఈ లోపల సినిమా అయిపోయింది ఇవి ఆవులు లేవు ఏ మందలు లేవు తొలి పడలేడు తోలబడి తెలియదు ఏమి అంతా హుళత్తి జగత్తు అంతే జీవితం అంతే జగత్తు అంటే మీ జీవితంలో అంతర్భాగంగా జగత్తుందా లేకపోతే అది కాకుండా ఇంకేదైనా జగత్తు కూడా ఏదైనా మరొకటి ఉందా మీ జీవితంలో అంతర్భాగం కానీ జగత్తు ఏదైనా ఒకటి ఉందా అలా అది ఎక్కడ జగత్తుంది మీ జీవితంలో అంతర్భాగం కానీ జగత్తు అదేలా ఉంటుంది కాబట్టి జగత్తులో అంటే మీ జీవితంలో అంతర్గతమైన జగత్త జగత్తు ముందు అసలు అది సెటిల్ చేసుకోవాలి కాబట్టి మీరు నిద్రలేస్తే ముందు జగత్తు నిద్రపోతే లేదు మళ్ళా అంతే కాబట్టి ఆ పరమాత్మయే శుద్ధ సద్రూపము సద్గుణము అంటే అలా ఎనుక ఉనికి సచ్చద్రూపంగా ఉంటుంది అదియే పరమార్థ సత్యము అదియే అద్వయము దానియందు కనపడే ద్వైతమంతా కూడా కల్పితమే తప్ప యథార్థం కాదు కాబట్టి ఏది పుట్టనూ లేదు ఏది గిట్టేది కూడా లేదు ఉన్నదే ఉన్నట్టుగానే ఉంది అజాత జాతిమివాదిన అజాతో హ్యమృతో భావ ఈ మాయ చాలా బలవత్తరమైనది మాయ ఏం చేస్తుందంటే పుట్టనిదాని పుట్టినట్టుగా ఏకాన్ని అనేకంగా స్వ అసత్యాన్ని సత్యంగా భ్రమింపజేస్తుంది మాయది సో అజ్ఞానము మాయాన్న జ్ఞానము అవిద్య ఒకటే మాట అవి అది చాలా పవర్ఫుల్ అది దానికి దృష్టాంతం ఏంటంటే తన ఆత్మస్వరూపమే దృష్టాంతం నా స్వరూపము పూర్ణము మీరు నిద్రపోయారు నిద్రలో మీరు ఎలా ఉన్నారు పూర్ణంగా ఉన్నారు నిద్ర లేచారు ఎలా ఉన్నారు పూర్ణంగా ఉన్నారు ఏమీ లోటే లోటనే భావనే అనుభవమే లేదు అంటే అర్థం పూర్ణంగా ఉన్నారు అని అర్థం ఈ లోపల ఎవడో కనపడ్డాడు కనబడే వాడు ఇతరుడు వాడు ధనవంతుడు వీడు అంత ధనవంతుడు కాదు వాడిని చూస్తే వీడికి జలసి కలిగింది అటువంటి ధనము తనకు ఉండాలి అనే కామన కలిగింది చూడండి ఎన్ని కలిగాయి పూర్ణ ఆత్మతత్వం స్వరూపుడయి ఉండి అసూయ కామన అనే దోషాలతో వీడు బాధపడుతున్నాడు అటువంటి పూర్ణ ఆత్మతత్వంలో అసూయ కామన యథార్థంగా వచ్చాయా లేకపోతే అజ్ఞానం చేత వచ్చినట్టుగా కనపడ్డాయా అజ్ఞానం చేత వచ్చినట్లు కనపడ్డాయి కానీ అవే యథార్థమా అన్నట్టుగా వీడికి దుఃఖాన్ని ఇస్తాయి ఆ దుఃఖం యొక్క బరువు కింద వీడు నలిగిపోతూ ఉంటాడు చూడండి అజ్ఞానమునకున్న శక్తి ఎంతటిదో అజ్ఞానము చాలా పవర్ఫుల్గా ఉంటుంది తర్వాత అజ్ఞానం ఏం చేస్తుందంటే అంటే వీడు ఇప్పుడు నేను అని మీరు కళ్ళు మూసుకుని నేను అంటే నాన్ వెర్బల్ అయామ్ ఇంతకుముందు కూడా ఒకసారి నేను మీకు ప్రాక్టికల్గా కూడా చూపించే ప్రయత్నం చేశాను అంటే భాషా భాషతో సంబంధం లేకుండగా వాక్యములతో పదములతో సంబంధం లేకుండగా కేవలము నేను అనే రూపంగా ఆ సద్రూపంగా మీరు నిలిచి ఉన్నారనుకోండి ఆ నేను యొక్క అనుభవంలో అనుభవంలో దేశభావన ఉండదు నేను డైమండ్ పాయింట్ దగ్గర ఉన్నాను అనే డైమండ్ పాయింట్ అనే దేశభావన నేను యొక్క అనుభవంలో అంతర్గతంగా ఉండదు ఏమంటే మీరు మెడిటేషన్ చేశారు మీరు ఆ సికింద్రాబాద్లో ఉండి మెడిటేషన్ చేసిన శుద్ధమైన నేను అయితే అమెరికా వెళ్ళి మెడిటేషన్ చేసిన శుద్ధమైన నేనులో తేడా ఏముండదు ఏకరూపంగా ఉండదు అది నేను యొక్క యథార్థ స్వరూపం కానీ మనం ఏం చేస్తాం ఈ నేను యొక్క స్వరూపానికి దేశమును ఆరోపణ చేస్తాం అంటే ఏమిటి ఇన్ సమ్ సెన్స్ ఈ దేశం వేరు ఆ దేశం వేరు ఈ దేశం నేను మీద ఒక రకమైన ప్రభావాన్ని కలిగి ఉంది ఆ దేశానికి కూడా నేనుపై ఒక ప్రభావం ఉన్నది అని మనపై మనము దేశము యొక్క ప్రభావాన్ని స్వీకరిస్తాం ఎందుకు స్వీకరిస్తాము అంటే అజ్ఞానం చేత స్వీకరిస్తాం నిజానికి నేను యొక్క స్వరూపంపై దేశము యొక్క ప్రభావము ఏమీ లేదు అని మీరు తెలుసుకున్నారనుకోండి మీరు ఎక్కడున్నా పూర్ణంగా ఉంటారు కొంతమంది సిటీలో ఉంటే పూర్ణంగా ఉండలేరు గ్రామానికో లేకపోతే ఎక్కడికో పార్కుకో వెళితే కానీ ప్రశాంతంగా ఉండలేరు ఎందుకంటే ఆ సిటీ అనే దేశము ఆ వాతావరణం ప్రభావము నేను మీద వాళ్ళు స్వీకరిస్తారు నేను మీద ఉండదు కానీ ఉందని భ్రమపడతారు ఎప్పుడైతే అజ్ఞానం చేత ఉంది అని అంతే ఉండిపోతుంది అంతే ఉన్నట్టు అనిపిస్తుంది కాశీ వెళ్తాడు ఎందుకు వెళ్ళి ఎందుకు రా కాశీ వెళ్తే కాశీలో పవిత్రంగా ఉంటుందంటాడు కాశీలో పవిత్రంగా ఉండడం ఇక్కడ ఉండదా అంటే ఏమిటి ఆత్మ చైతన్యం మీద దేశము ప్రభావం ఉందా ఉందని వీడు స్వీకరిస్తాడు అలాగే కాలము యొక్క ప్రభావం ఉందని స్వీకరిస్తాడు నేను అని మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి పొద్దున్న నేను రూపంగా ధ్యానం చేసి మధ్యాహ్నం చేస్తే ఆ నేను యొక్క అనుభవంలో భేదం ఉంటుందా ఉండదు నేనుగా నిలిచి ఉన్నప్పుడు మనస్సు నిశ్చలమైపోయినప్పుడు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం అనే తేడా ఉండదు ఎందుకంటే కాలము నాకు ఆత్మస్వరూపంపై ఏ రకమైన ప్రభావం లేదు కానీ ఉందని వీడు స్వీకరిస్తాడు పొద్దున్న నాకు అనుకూలము మధ్యాహ్నం నాకు అనుకూలం కాదు అని ఏదో పెట్టుకుంటాడు ఈ విధంగా దేశకాలముల యొక్క ప్రభావాన్ని తనపై స్వీకరించి వీడు అపూర్ణుడుగా మిగిలిపోతాడు అంచేతనే ఈ దేశం కాదు ఆ దేశమని దేశమంటే స్థానం ఉండవే దేశమంటే బంగ్లాదేశు పాకిస్తాను అలా అనుకున్నారు లేకపోతే తెలుగుదేశం కన్నడ దేశం అలా అనుకున్నారు అలాగేం కాదు దేశము అంటే స్థానము వేదాంత పాఠం కదా మరి సో ఆ స్థానము యొక్క ప్రభావము తనపై కాలము యొక్క ప్రభావము తనపై తన స్వరూపముపై గలదు అని మనిషి స్వీకరిస్తాడు తర్వాత చుట్టూ మనుషులు ఉంటారు ఒక రకం మనుషులుంటే తనకు అనుకూలమని ఇంకో రకం మనుషులుంటే తనకి ప్రతికూలమని అనుకుంటాడు అనుకుని ప్రతికూలమైన మనుషులకి దూరంగా పోయి అనుకూలమైన మనుషుల మధ్యలో ఉంటాడు పోనీ ఇప్పుడు ఏమైనా హ్యాపీగా ఏడుస్తాడా అది ఉండదు మళ్ళీ ఆ అనుకూలమైన అనుకున్న వాళ్ళతోటే ఏవో ముళ్ళు పెట్టుకుంటూ దెబ్బలు అనుకుంటూ కాలక్షేమం చేస్తాడు ఈ కెనాట్ బి హ్యాపీ ఎందుకంటే ఇక్కడ కాశీలో ఉంటే పవిత్రంగా ఉంటుందని కాశీ వెళ్తాడు అక్కడ ఏమైనా పవిత్రంగా ఉంటాడా ఏమీ ఉండదు ఎందుకంటే నా స్వరూపముపై దేశము ప్రభావము లేనిది అని వీడు తెలుసుకునే వరకు వీడికి విముక్తి లేదంటే అప్పుడు సిటీలో ఉన్నవాడు గ్రామానికి పరిగెత్తుతాడు గ్రామంలో ఏదో ఉందని గ్రామాల్లో ఉన్నవాడు సిటీలకు పరుగులు గ్రామంలో ఉన్నవాడికి గ్రామం కారణంగా పూర్ణత్వం లేదు సిటీ వస్తే పూర్ణత్వం ఉందనుకుంటాడు బాంబేలో వెళ్తే మనం బాంబేలో వెళ్తే కృతార్థం అయిపోయామనుకుంటాడు బాంబేలో ఉన్నవాడు ఈ సిటీ వాతావరణం మనకు అనుకూలంగా లేదు గ్రామానికి వెళ్తే కృతార్థం లేమని వాడు అనుకుంటాడు ఇద్దరూ మూర్ఖులే ఇద్దరు అజ్ఞానులే వాడు చేయాల్సింది ఏమిటంటే గ్రామంలో ఉన్నవాడు గ్రామంలో సిటీలో ఉన్నవాడు సిటీలో ఉండి తన స్వరూపము దేశ భేదములకు తెలుసుకుంటే కానీ వాడికి విముక్తి లేదు కాబట్టి ఆత్మస్వరూపముపై ఈ భేదములన్నీ కూడా యథార్థమైన ప్రభావము లేవు అని వీడు తెలుసుకోవాలి అది తెలుసుకోడు తన అజ్ఞానానికి ఒక స్ట్రక్చర్ ఇస్తాడు మనుషులు అజ్ఞానానికి స్ట్రక్చర్ ఇస్తారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఓ పిల్లాడు ఉంటాడు పిల్లాడో పిల్ల ఉంటారు ఇంట్లో వాళ్ళు ఫర్ సమ్ రీజన్ ఇగో ఈ పిల్లవాడు దేవుడు అంటారు ఏదో ఏదో రామ ఉందో మరొకటి ఉందో మరొకటి ఏదో కారణంగా అయితే మా అమ్మాయి దేవి అని మొదలు పెడతాడు ఇలాంటివి చాలా ఉంటాయో మా అమ్మాయి దేవి అంటాడు అమ్మాయి పదేళ్ల పిల్ల అమ్మాయిని వీళ్ళందరూ నువ్వు దేవి దేవు అని పరికి నీళ్ళు పట్టుపంచులో అవి పూలమాలలో అవి నువ్వు అంబవి అంటే కాబోలు అనుకుంటున్నావు అమ్మాయి ఆ తర్వాత ఇంకో కొంతకాలం అయ్యేప్పటికీ ఆ అమ్మాయి చిలక పలుకులు నేర్చినట్టుగా ఆ దేవికి సంబంధించినవన్నీ అమ్మాయి పలకడం నేర్చుకుంది నేర్చి నేను అంబను అంటున్నాను నువ్వు అంబవే అంబవని వీళ్ళంటే నేనే అంబనని అండం ప్రారంభిస్తుంది అది అలవాటు అవుతుంది ఆ తర్వాత కొంతకాలానికి దాంట్లో ఉండే దుఃఖాలన్నీ అనుభవానికి వస్తూ ఉంటాయి విశ్రాంతి ఉండదు దానికి అలవాటు ప్రయత్నం చేయడం దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇంకొక ప్రయత్నం ఈ విధంగా నేనే దేవుణ్ణి నేనే ఇది నేనే అదే అని దేహాభిమానంతో లోకానికి డిక్లేర్ చేసి పూజలు అందుకుని వాళ్ళు పడేటువంటి దుఃఖము వాళ్ళు పడే టెన్షను ఇంత అంత కదా వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ సో ఈ విధంగా ఏదో ఒక కల్పితమైన భావనలు పెట్టుకుని మూఢ విశ్వాసం పెట్టుకుని దాని బరువు కింద నలిగిపోతూ ఉంటాడు తప్ప నా స్వరూపం ఏమేమి తెలుసుకునే ప్రయత్నం చేయడు ఏ కొంతకాలం ఆ బరువు నలిగి ఆ బరువుకు అలవాటు పడిపోతాడు దుఃఖించడానికి కూడా అలవాటు పడతాడు మనిషి అలవాటు పడి ఆ దుఃఖాన్ని నిలబెట్టుకుంటాడు వదిలిపెట్టాడు దాని చుట్టూ ఒక స్ట్రక్చర్ ఒకటి నిర్మాణం చేస్తాడు దాన్ని ఫిలాసఫైజ్ చేసి ప్రయత్నం చేసి ఇదిగో కొత్త ఫిలాసఫీని తీసుకొచ్చి పెడతాడు ఫిలాసఫీ కబుర్లు చెప్పడం ప్రారంభిస్తుంది చాలా మొన్న అక్కడ శివానంద ఆశ్రమం దగ్గర ఒక ఆయన నలభైయో యాభైయో సబ్జెక్ట్స్ ఇచ్చారు మీరు ఏ సబ్జెక్టు మీద అయినా నేను ఉపన్యాసం చెప్తాను మీరు అందరూ వచ్చారు కదా అక్కడికి ఆ సబ్జెక్టులో ఉపనిషత్తులు గీత మొత్తం ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఆశిసాడే ఆఖరికి వెంకటేశ్వర తత్వం మీద చెప్తారనే వచ్చాడు నేనే అనౌన్స్ చేశాను డేట్స్ అవన్నీ ఆ తర్వాత నేను ఆ స్వామి నేను ఎంకరేజ్ చేశాను పోతే మీరు చెప్పండి ఆయన ఏదో చెప్తారేమో ఎందుకంటే యువకుడు ఆయన చెప్పాడు అనుకోండి పది మందికి ఉపయోగపడే మాటలు చెప్తే కొంత సమాజానికి ఉపకారం అవుతుంది పది మంది శ్రవణం చేస్తారు మంచి విషయాలు వింటారు లేకపోతే అస్తమానం సంసార విషయాల్లోనే పడుకుంటారు మంచిది కదా అని నేను ఎంకరేజ్ చేశాను స్వామి సత్యవ్రతానంద గారు నిజంగా అన్ని ఏర్పాట్లు చేశారు నీకు డబ్బు కూడా ఇస్తానని చెప్పారు ఆయన ధనం కూడా ఏదైనా కొత్త ఇవ్వమంటే ఇస్తానని అన్ని ఏర్పాట్లు చేశారు నేను నిన్ను మరి గుర్తొచ్చి నేను అడిగాను పది రోజులు క్లాసులు బాగా అయ్యాయి ఉన్నాయని అడిగాను అడిగితే క్లాసులు ఏమీ లేదండి ఒక్క క్లాసు కూడా కాలేదు అతను నోరు విప్పితే పది నిమిషాలు కాకుండానే అందరూ పారిపోయారు అక్కడి నుంచి అతనికి ఏమీ చెప్పలేడు అతనికి ఏమీ రాదు అని చెప్పాడు అతను ఏదో పేరు పెట్టుకొచ్చాడు పరమహంసను ఏదో పేరు పెట్టుకొచ్చాడు మొత్తం సాహిత్యంలో ఉన్న పదాలన్నీ లిస్ట్ కింద అరవయో ఎన్నో చెప్పాడు ఈ మీద నేను పాఠం చెప్తాను అని అరవయో ఎన్నో లిస్ట్ ఇచ్చాడు సోహం సమాధి యోగము ఏదో పేరు పెట్టాడు కానీ తనకేమో ఏదో పరమహంసం ఏదో పేరు పెట్టుకున్నాడు సత్యవర్తానంద గారు చెప్పారు హీజ్ ఫేక్ అండి ఏమీ లేదు నేను పంపించేసాను ఇద్దరు కూడా లేరు అతను మొదలు పెట్టేవాడికి అందరూ పారిపోయారు అక్కడి నుంచి అతనికి ఏమీ తెలియదు నేను విన్నాను అతని మూర్ఖుడు అతను అతనికి ఏమో రాజం చేస్తాడు అంటే నేను అన్నాను అతను చేయాల్సింది ఏమిటంటే నేను బోధించేస్తానని కాకుండా వచ్చి చదువుకుంటే బాగుంటుంది ఎందుకంటే కుర్రాడు పోనీ ఈ పేర్లన్నీ పోవేశాడు కనుక వాటి వాటి తాత్పర్యం కొంత అర్థం తెలుసుకుంటే రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు సంస్కృతమును వేదాంతం చదువుకున్నాడు అనుకోండి దన్ హీ కంటీచ్ తను కృతార్థుడే ఇతరుల కృతార్థాలను చేయవచ్చు కాబట్టి లోకంలో అజ్ఞానమే అజ్ఞానాన్ని సత్యంగా చలామణి చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు దాని గురించి భాష్యకారులు మాట్లాడుతున్నారు చూడండి ఏతు పునః కేచిత్ ఉపనిషద్వ్యాఖ్యాతారా బ్రహ్మవాదిన వావదూకాహ కొంతమంది ఉన్నారు లోకల్లో వావదూకా అంటే వాగుడుకాయలు వడవడా వాగడం తప్ప ఎందుకే పనికిరాను ఈ వాగివాడు ఏదో లోకానికి సంబంధించినవి వాగుతున్నాడు సపోజ్ పది మంది చోటకు వచ్చి మెడిసిన్ గురించి వాగడం మొదలుపెట్టారనుకోండి సపోజ్ ఆ గ్రూప్లో డాక్టర్ ఎవడైనా ఉన్నాడు అనుకోండి వాడు ఏమంటాడు ఏ చాలే ఆపి పాటికి అంటాడు లేకపోతే ఇంజనీరింగ్ గురించి ఏదో వడవడ వాడుతూ ఉన్నారనుకోండి మీరు అందరూ ముక్కు పట్టుకుంటారు ఏ మాట్లాడతారు లేకపోతే స్టాక్ మార్కెట్ గురించి వాగడం ప్రారంభించాడు అనుకోండి ఎవరో స్టాక్ మార్కెట్ తెలుసుకున్న వాళ్ళు ఉండే ఏ చెప్తారు అంచేత వాడు ఏం చేస్తాడంటే ఉపనిషత్తుల మీద మా వ్యాఖ్యానం చేస్తానంటాడు ఎంత లోకువా ఆ పెద్ద మనిషి అరవై లిస్ట్ ఇచ్చాడు ఇవన్నీ నేను పాఠం చెప్తాను ఆ కాగితం నేను ఆయనకి ఇచ్చేశాను అసలు ఒక డెమన్స్ట్రేషన్ పీస్ కింద అటుపట్టు ఉండాల్సింది ఆ దాంట్లో ఉన్న పేర్లన్నీ రాసేసాడు యోగవాసిష్టం పేరు రాశాడు బృహదారణ్యకోపనిషత్తు పేరు రాశాడు పండితులు జంకుతారు అన్ని పేర్లు రాసేసాడు వ్యాఖ్యానం చేస్తానని వచ్చాడు ఏమి వ్యాఖ్యానం చేస్తారు వీళ్ళందరూ ఉపనిషత్ పీఠము అని పెడతాడు పెద్ద బోర్డు పెడతాడు రిజిస్టర్డ్ పద్దెనిమిది వందల ఎనభై రెండు బై పదకొండు నెంబరు రిజిస్ట్రేషన్ నెంబర్ వాడు రిజిస్ట్రార్ ఆఫీస్లో ఆఫ్ సొసైటీస్ అని ఉంటాడు మన బ్రహ్మ విద్యాకుటీ కూడా రిజిస్టర్డే రిజిస్ట్రేషన్ చేస్తే వెళ్ళి అక్కడ కొంత డబ్బులు కట్టి వాళ్ళందరికీ కొన్ని డబ్బులు పంచి పెడితే వాళ్ళు ఏమో ముద్రలోనే తీసుకుని ఒక ఆయత ఒకటి మన ముఖానికి వాళ్ళ దగ్గర రిజిస్టర్లో సొంతకాలు పెట్టించుకుని ఒక ఆయత ముఖానికి ఆ కాగితం మీద ఒక నెంబర్ ఉంటుంది అది మనం అస్తమానం డిస్ప్లే చేసుకోవచ్చు కాబట్టి వాట్ మీన్ ఈజ్ ఉపనిషత్ పీఠము అని బోర్డు పెట్టేస్తే అయిపోయిందా ఉప ఉపనిషద్వ్యాఖ్యాతర బ్రహ్మవాదిినే బ్రహ్మవాదులము అంటే పరబ్రహ్మను గురించి మేము బోధిస్తాము కానీ వీళ్ళు ఇవేమీ కాదు వీళ్ళు కేవలము వాగదూకులు మాత్రమే వాగదూక అంటే నేను చెప్పాను కదా వడవడ వాగివడ వాగదూకాని వాళ్ళు ఏమంటారంటే అజాతస్య ఇప్పుడు శ్లోకం చూడండి వాదినహ వాదినహా అని ఉంది కదా శ్లోకంలో శ్లోకం అన్నామా మనం అన్నాము సో వాదినహ అంటే వాదులి అంటే ఒక సిద్ధాంతం పట్టుకుని లోకం ముందుకు వీళ్ళు వీళ్ళు ఏమంటారంటే పరబ్రహ్మ నుండి జగత్తు పుట్టింది అంటారు జాతి ఇచ్చింది ఇచ్చిందంటే వాళ్ళు దే సబ్స్క్రైబ్ టు ద క్రియేషన్ రియల్ క్రియేషన్ రియల్గా సత్యమైన జగత్తు పుట్టేసింది జగత్తు సత్యము ఓ స్వామీజీ ఉన్నారు పెద్ద స్వామీజీ ఆయన నడిచి వెళ్ళేప్పుడు ఇటు పది మంది అటో పది మంది చుట్టూ గుడారల్లా పెట్టి వెళ్తారు చాలా పెద్ద స్థాయి కలిగిన స్వామీజీ పెద్ద ప్రచారం మొదలు పెడతాడు పన్యాసం సంస్కృత శ్లోకాలు అవి సంస్కృతం చదువుకున్నాడు అయినా ఏమీ అభ్యంతరాలు పండితుడు కూడాను సో అవన్నీ బాగా చెప్తాడు ప్రొనన్సియేషన్ అది క్లీన్గా ఉంటుంది మిగతా వాళ్ళకి అసందర్భంగా ఉండదు చదువుకున్నవాడు కదా ఆ తేడా తెలుస్తూ జగత్తు సత్యము అని మొదలుపెడతాయి చాలా వికారం అనిపిస్తుంది ఏమిటి అలా మాట్లాడతాడు పండితులు ఏంటి చదువుకుని ఉపనిషత్తులన్నీ చదివానని అలా మాట్లాడతాడు ఏమిటండి జగత్తు సత్యము అంటాడు ఏమిటి నా తర్వాత మిగతా అంటాడు మరి భాగవతం నువ్వు జగత్తు సత్యం అని చెప్పారు భాగవతంలో చూడు ఎక్కడైనా చూపించి జగత్తు సత్యం అనే సో వీళ్ళు ఉపనిషద్ వ్యాఖ్యాకార సో జాతి ఇచ్చింది సరే పోనీ పుట్టింది నువ్వు ఆధునిక సైంటిస్టుల్లాగా దేవుడు లేదు దెయ్యం లేదు పుట్టింది అది ఏదో పగిలింది పుట్టిందని ఒప్పుకో లేదు అజాతస్య అది పుట్టలేదు అని మళ్ళీ ఎందుకంటే పుట్టింది అంటే వెళ్ళి చచ్చిపోతుందని వాడికి తెలుసు మనస్సులో అది ఉంటుంది దేనికి పుట్టుక ఉంటుందో దానికి మరణం కూడా ఉంటుంది పుట్టే ఇప్పుడు శ్రీకృష్ణుడు పుట్టాడు అంటే శ్రీకృష్ణుడికి మరణం ఉంటుంది కాదండి శ్రీకృష్ణ తత్వానికి పుట్టుక లేదు అని మీరంటే మరణం లేదు సనాతనుడు అయిపోతాడే క్లీన్ కానీ ఆయన పుట్టాడు అను అంటే ఒక ఆయన నాతో అన్నాడు నేను శ్రవణ నక్షత్రంలో పుట్టాను అని నేను విని ఊరుకున్నాను ఎందుకంటే ఎక్కడికి పిలిస్తే వెళ్ళాను అక్కడ నాకు అమ్మగారు పట్టిస్తున్నారు తింటున్నాను నేను శ్రవణా నక్షత్రంలో పుట్టానండి అని ఆయన చెప్తున్నాను నాకు అంటే నేను సరేనండి అన్న నేను మళ్ళీ నా ఇడ్లీ నేను తినేస్తున్నా ఆయన ఆయనకి ఇంకా ఎందుకంటే నేను ఏదో విద్వాంసుడు అంటే నక్షత్రాలన్నీ తెలుసు ఉండాలి అది విద్వాంసుడు యొక్క లక్షణం నేను మాట్లాడుకూరుకుంటే ఆయన స్వామిజీ వెంకటేశ్వర స్వామి కూడా శ్రవణా నక్షత్రంలోనే పుట్టాడు అని చెప్పాడు ఆయన అంటే ఈ పుట్టుక ఈయనకే కాదు వెంకటేశ్వర స్వామి కూడా ఉంది అప్పుడు నేను ఓ మాట అడిగాను అనుకోండి నేను కొంచెం బలగుద్దీ వెంకటేశ్వర స్వామి మీరు పుట్టారు కదా మీరు ఖాయంగా చచ్చిపోతారు కదా ఏం సందేహం ఏం లేదు కదా ఎప్పుడో ఈవేళంటే నేను అంటలేదు పదేళ్లకో ఇరవై ఏళ్ళకో చచ్చిపోతారు కదా మరి వెంకటేశ్వర స్వామి మాట ఏమిటి అని నేను అడిగాను అనుకోండి ఏమవుతుంది వేర్ విల్ హీ స్టాండ్ అంటే అబ్బాయి అబ్బాయి వెంకటేశ్వర స్వామికి మరణము లేదు అమృతుడు ఎందువల్ల అజుడు మరి నువ్వు ఇప్పుడే అన్నావు కదా పుట్టేడు శ్రవణ నక్షత్రంలోనది ఏ వేళాకూలంగా ఉందా ఏమి ఓసారి అజుడు అంటావు ఓసారి పుట్టేడు అంటావు ఏమండది అంటే ఈ ఈ వేదాంతులు అంటే ఇలాగే ఉంటారు ఉపనిషత్తులు అంటే ఇలాగే ఉంటాయి మనం తలకా ఉపేసి జుడు బసవనలాగా తలకా ఉపేసే అవతలకు వెళ్ళిపోవాలని లోకంలో జనులు అలా దానికి అలవాటు పడి ఉంటారు నిష్కర్షగా మాట్లాడటము గాఢమైన శీలంతో తత్వాన్ని పరిశీలించటము దీనికి దూరంగా ఉంటారు జనులు పురాణ కాలక్షేపానికి కథలు వినడానికి అలవాటు పడుతుంటారు వాళ్ళ దగ్గర మీరు ఏది చెప్పినా చెల్లిపోతుంది వాళ్ళు అలాంటి వాళ్ళు మాట్లాడతారు వావదూకాహ సో అజాతస్య జాతి ఇచ్చింది పుట్టుక దానికి పుట్టుకని స్వీకరిస్తారు అది సత్యం కాదు కదా ఎందుకని అజాతో హ్యమృతో భావ మర్త్యతాం కథమేష్యతి అజాత అంటే పుట్టుక లేనిది అంటే అమృత అంటే మరణము లేనిది దేనికి పుట్టుక లేదో దానికి మరణము ఉండదు అటువంటి పరమాత్మతత్వము మరి మర్త్యము ఎందుకు అవుతుంది మరణము గలది ఎలా అవుతుంది దాన్ని మరణము గలదేమో ఎలా స్వీకరిస్తారు స్వీకరించడానికి వీర్లేదు నేను ఒక ఆయన అంటున్నారు మహాలక్ష్మి ఫలానా నక్షత్రంలో పుట్టింది క్షీర సముద్రం నుంచి పుట్టింది అంటున్నాడు ఆయన చూడ క్షీర సముద్రము అంటే ఉరికే ఓ పాల సముద్రం ఒకటి ఇక్కడ మామూలు ఉప్పు సముద్రం ఉన్నట్టుగా అక్కడెక్కడో నిజంగా పాల సముద్రం ఉందన్నట్టుగా చెప్తున్నాడు ఆయన ఆ సముద్రంలోంచి లక్ష్మీదేవి పుట్టింది అంటున్నాడు లక్ష్మీదేవి పుట్టక ఈ సృష్టిలో లక్ష్మి ఉందా లేదా ఏమన్నమాటండి అంటే కాదులండి అలా ఉరికేది ఉనికి అలా స్వీకరించి మేము ఏదో రిచువల్ చేసుకుంటాము అంటే అది పర్వాలేదు పర్వాలేదు అంటే ఏమన్నా నువ్వు నువ్వు లక్ష్మీదేవిని పూజించటానికి కోసం ఆవిడ పుట్టిందని ఎందుకు ఆవిడ నెత్తి మీద ఒక పుట్టుకని పెట్టిందే కానీ పూజ చేయలేడా ఏమి నువ్వు లక్ష్మీదేవిని పూజించు ఇప్పుడు పుష్పల్లో ఉండే శోభ అది లక్ష్మి మనం కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నావు లక్ష్మి అన్నీ లక్ష్మీ సంతానము లక్ష్మి మనకి విజయం లభిస్తే అది లక్ష్మి అంతా లక్ష్మి ఆ లక్ష్మిని నీవు పూజించు దీనికోసం క్షీర సముద్రం నుంచి పుట్టింది అని మళ్ళీ అది కూడా ఎందుకు పక్కన పుట్టిందైతే మరి మర్త్యత్వాన్ని పొంది తీరు కనుక ఏదో ఒక సింబాలిజం ఉంది ఏదో ఒక మెసేజ్ ఉంది కథలు ఎలా ఉన్నాయి అని మళ్ళీ నేనే సమర్థిస్తున్నాం ఎందుకంటే ఈ ట్రిక్ బిజినెస్ సిటీస్ ఇట్స్ ఏ వెరీ ట్రిక్కీ బిజినెస్ ఏదో నాలండ్ పుట్టుగాడు ఎవడో ఒకడు అడ్డంగా వచ్చి చేసేవాడు ఎవడో మేవరిక్ పెర్సన్ ఎవడో ఒకటి ఉండి చేస్తాడు తప్ప ఈ ట్రిక్కీ బిజినెస్ ఎవరూ చేయరు ఎందుకంటే ఈ ఈ లోకల్లో ప్రఖ్యాతంగా ఉన్న భావజాలాన్ని అంతా కూడా ఖండించాల్సి ఉంటుంది ఆ భావజాలాన్ని సపోర్ట్ చేసుకుంటూ పోతే తేలిగ్గా ఉంటుంది దాన్ని ఖండించడమే పనిగా పెట్టుకుంటే అదో రకంగా ఉంటుంది బట్ ఎనీవే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ అది అజాత అయితే అమృత అవుతుంది అది సత్యతత్వం అవుతుంది అది మళ్ళీ కథం మధ్యతాం నేష్యజాతమో అమృతమో అయిన మళ్ళీ పగిలింది ఏదో అయింది హౌ కెన్ యూ సే దాట్ అని అంటారు ఏతు పునః కెచి ఉపనిషద్వ్యాఖ్యాతర బ్రహ్మవాదినో వవదూకా భాష్యం అజాతస్యవ ఆత్మతత్వస్వా అమృత స్వభావత జాతి ఉత్పత్తిం ఇచ్చంతి ఈ వావదూకులు ఉన్నారా వావదూకులు అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవాళ్ళు అని అర్థం ఒక నియమం ఏం లేదు ఒక హేతుబద్ధత లేకుండా మాట్లాడతారు వీళ్ళు ఏమంటారంటే అజాతస్యవ ఆత్మతత్వస్య జాతి ఇచ్చంతి ఆత్మతత్వము పరమాత్మ అజాతము పుట్టుకలేనిది అది పుట్టింది జాతిం ఇచ్చింది అంటే మరి అజస్య అజోపి సంభవామే అని శ్రీకృష్ణుడు అన్నాడు కదా చూడండి శ్రీకృష్ణుడు అన్నది కరెక్ట్గా అన్నాడు ఆయన అజోపి మాయయా సంభవామే అన్నాడు వీడు అలా ఉండవు వీడు తత్వత సంభవతి అంటాడు యథార్థంగా పుట్టింది అంటాడు మాయయా సంభవతి అంటే అసలు సమస్య లేదు అదిగో నువ్వు మాయావాదివని మనెత్తి మీద బురద జల్లి అక్కడికి వెళ్ళి తత్వత సంభవతి అంటాడు యథార్థంగా పుట్టిందంటాడు అని మళ్ళీ ఆ జాతి అంటాడు సో ఇప్పుడు పుట్టుకంటే ఏమిటండి అసలు పుట్టుకంటే ఏమిటి పుట్టుకంటే ఒక దేశంలో ఉండే జీవుడు ఇంకో దేశానికి వెళ్ళాడు అదే పుట్టుక అని పురాణ దృష్టి పౌరాణిక దృష్టి వేరు దార్శనిక దృష్టి వేరు ఇలాంటివి చెప్తే కూడా జనాలు కంగారు పడతారు ఇప్పుడు స్వర్గం ఉందనుకోండి స్వర్గము అంటే పౌరాణిక దృష్టి ఏమిటో తెలుసిన వీడు చచ్చిపోయిన తర్వాత ఏదో విమానమో ఏదో ఎక్కి ఆ దేవదూతలు వచ్చి వీడిని మోసుకుపోతారు ఎక్కడికో అక్కడ భోగాలు అప్సరసులు నాట్యాలు అవి ఉంటాయి అక్కడ భోజనాలు వే ఉంటాయి అది స్వర్గం అని అది దీన్ని పౌరాణిక దృష్టి అంటారు దార్శనిక దృష్టి ఒకటి అంటే ఇప్పుడు కుమారుల పట్టు మొదలైనటువంటి పూర్వమీమాంసా శాస్త్రవేత్తలే స్వర్గాన్ని దార్శనిక దృష్టితో నిర్వచించారు వాళ్ళు పౌరాణిక దృష్టితో నిర్వచించలేదు ఎందుకంటే ఈ పౌరాణిక దృష్టి మరీ విశ్వాసం బేస్డ్గా ఉంటుంది అది అంగీకారం కాదు దార్శనిక అంటే కొంచెం ఆలోచించి చెప్పే దృష్టి కాబట్టి దార్శనిక దృష్టిలో స్వర్గం ఏమిటంటే తను ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు అన్నది ముఖ్యం కాదు తన స్వరూపంలో ఉండి ఏ రకమైన దుఃఖ భావన లేకుండగా పూర్ణత్వాన్ని శాంతిని అనుభవిస్తే అది స్వర్గము అని దృష్టిలో చెప్పాడు సరే తేడా వచ్చేసిందో అప్పుడే ఓ చోటి నుంచి ఇంకో చోటుకెళ్ళడం విమానం ఎక్కడ దేవదూతలు భుజాలను పట్టుకుని తీసుకెళ్ళడం ఇంకేం లేవు ఎక్కడ అంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విత్ ఇన్ అని చెప్పినట్టుగా చెప్పారు దార్శనిక దృష్టి మీకు చూపిస్తే ఆ శ్లోకం కుమారుల భట్టు యొక్క తంత్రవార్తీకంలో శ్లోకం ఏ అలాగే జన్మ అంటే ఏమిటంటే పురాణంలో ఏమని స్వర్గం నుంచి తోసేస్తే ఫలానవ తోట పుట్టాడు శ్రీకృష్ణుడు వైకుంఠంలో ఉండేవాడు అవతార నారాయణుడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి ఇక్కడ పుట్టాడు కాబట్టి ఓ దేశం అదే శ్రీకృష్ణుడు అంటే నారాయణుడే కానీ నారాయణుడు వైకుంఠంలో ఉంటే పుట్టినట్టు కాదు భూలోకంలోకి వస్తే పుట్టాడు కాబట్టి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వస్తే పుట్టాడు ఈ పుట్టుకకి పౌరాణిక దృష్టి పౌరాణిక దృష్టిలో ఇచ్చిన నిర్వచనం దార్శనిక దృష్టిది కాదు దార్శనిక దృష్టి ఏమిటంటే ఒక భావం నుంచి మరో భావానికి వెళ్తే దానికి పుట్టుక అని పేరు ఇప్పుడు మట్టి ముద్దు ఉంది మట్టి ముద్ద అనే షేప్ నుంచి కుండ అనే షేపులోకి మారితే షేపు మారితే దానికి పుట్టుక అని పేరు ఇది దార్శనిక దృష్టి పౌరాణిక దృష్టి వేరు దార్శనిక దృష్టి వేరు ఇప్పుడు పౌరాణిక దృష్టిలో పరబ్రహ్మ పుట్టేటప్పుడు అది ఏమీ ప్రసక్తే లేదు అది అవతారవాదం ఒకటి దార్శనిక దృష్టిలో కూడా పరబ్రహ్మ ఎందు పుట్టుక కుదరదు పరబ్రహ్మ కూటస్థ ఆత్మ చైతన్యం దానికి పుట్టుకేమిటి ఒక భావం నుంచి ఇంకో భావానికి వెళ్ళేది మనస్సు కానీ ఆత్మ చైతన్యం కాదు కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా జన్మ అన్నది ఆత్మస్వరూపానికి లేదు ఇది మళ్లీ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణ నమదం పూర్ణమిదం పూర్ణ